శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవులచే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేక ప్రకరణం ఇందులో క్రమంగా ముప్పై ఒకటో శ్లోక పర్యంతం టీకా టిప్పన్లు అన్నీ అయినాయి ఇప్పుడు ముప్పై శ్లోకానికి అవతారిక పంతొమ్మిదవ అంకం ఇదానీ అసద్వాదం వికల్ప్య దూషయతి ఇప్పుడు అసద్వాది అంటే శూన్యవాదిని ఇక్కడ ప్రస్తుతిస్తూ అతని పైన వికల్పం చేసి శూన్యవాదంను దూషిస్తున్నాడు గ్రంథకర్త శ్లోకం ముప్పై రెండు చదవండి శూన్యమాసీది సదాత్మత శూన్యతుభయం వ్యాహ్ తత్వత శూన్యవాది శూన్యమాసీత్ అని ఈ విధంగా అంటున్నాడు శూన్యమే ఉన్నది బ్రహ్మము అనేది ఏమీ లేదు ఈ దేహాదిక ప్రపంచం కూడా శూన్యమే అసత్తే కానీ మధ్యలో భ్రాంతి చేత నామరూపాల చేత గోచరిస్తుంది కాని శూన్యం తప్ప రెండో వస్తువు లేదు అంతా శూన్యం శూన్యం అని శూన్యవాది అంటాడు కదా అయితే శూన్యం ఆశీత్ అన్నాడు శూన్యవాదిని వికల్పం చేసి ఇట్లు సిద్ధాంతి అడుగుతున్నాడు ఏమయ్యా శూన్యవాది శూన్యం ఆశీత్ అని అంటున్నావు కదా ఆసీత్ అని అంటే ఉండెను అని భూతకాలిక శబ్దం కదా ఉండెను అంటే అసభువి ఉండుట ఉండుట అంటే ఉనికి శూన్యము ఉన్నది అని అంటున్నాడు కదా శూన్యముకు ఉనికి చెప్తున్నాడు అస్తిత్వాన్ని చెప్తున్నాడు శూన్యం అని చెప్తూ శూన్యము ఉన్నది అని ఉండెను అని ఏదైతే చెప్పాడో అక్కడ ఉండేను అంటే ఏమన్నట్టు అస్తిత్వాన్ని చెప్పినట్టే కదా శూన్యము అంటున్నాడు మరి అస్తిత్వాన్ని సత్త అని కూడా చెప్తూ ఉన్నాడు అప్పుడు శూన్యవాదిని సిద్ధాంతి అడుగుతున్నాడు ఎంఐఆ శూన్యవాది నైయాయకులు సప్త పదార్థాలు చెప్తారు కదా ద్రవ్య గుణ కర్మ సామాన్య సమవాయ అభావ విశేష అందులో సామాన్యం అనేది ఉందో అది పరజాతి అంటారు వ్యాపక జాతి అంటారు ఆ జాతికే సామాన్యము అని అంటారు అదే అన్నిట్లో ప్రతి వస్తువులో సన్ సన్ సన్ సన్ అని అన్నిట్లో ఈ సత్తా జాతి వ్యాపక జాతి ఏదైతే ఉందో అది సామాన్యమంటారు అది కూడా పర సత్తా పరజాతి అంటారు ఆ సామాన్య రూప జాతి ఏదైతే అది సత్తా రూపంలో ఒప్పుకుంటారు ఘట సన్ పట సన్ పాసాన సన్ సన్ సన్ సత్తా రూపంలో సామాన్య జాతిని ఒప్పుకుంటారు అయితే ఇక్కడ ఆసీత్ అనే శబ్దం కూడా సత్తను బోధిస్తుంది అస్తిత్వాన్ని బోధిస్తుంది కాబట్టి ఏ సత్తనైతే నువ్వు శూన్యంతో జోడించి చెప్తున్నావో శూన్యం ఆశీత్ అని ఏమి చెప్పేటువంటి సామాన్య జాతి రూప సత్తతో యుక్తంగా శూన్యంను నువ్వు చెప్తున్నావా లేక ఆ శూన్యం అనేది అంటావా ఇట్లా రెండు వికల్పాలు చేశాడు సద్యోగం బృషే వా సదాత్మతం అని ఈ విధంగా వికల్పం చేసి శూన్యస్ నతు యుక్తం ఉభయం వ్యాహతత్వత అన్నాడు ఈ రెండు వికల్పాలు కూడా శూన్యం నందు సంభవించవు ఎందుకంటే వ్యాఘాత దోషం వస్తుంది అని ఈ విధంగా శ్లోకార్థం శూన్యమాసీ ఇది అనేనా వాక్యన శూన్య సత్తజాతియోగం వా సద్రూపతం వా బ్రూషే ూన్యమాసీత్ అని ఏదైతే నువ్వు చెప్తున్నావో ఏ అనే వాక్య శూన్యమాసీ అనేటువంటి వాక్యం చేత శూన్య శూన్యం నాకు సత్తాజాతి యోగం బుషే సత్తాజాతి సామాన్య జాతితో యోగం అంటే సంబంధం చేసి చెప్తున్నావా లేక సద్రూపతం వా బ్రుసే శూన్యము సద్రూపం చెప్తున్నావా అని ఈ విధంగా వికల్పం యొక్క అర్థం తదు ఉభయం సత్తా సంబంధ సద్రూపత్వ లక్షణం ఈ రెండు కూడా సత్తా సంబంధంతో శూన్యం ఉన్నదని చెప్పినా లేదా సద్రూపమని చెప్పినా ఈ రెండు కూడా సంభవించవు ఎందుకు శూన్య వ్యాఘతత్వాత్ నా యుజ్యతే ఇత్యథ శూన్యం నాకు దోషం వస్తుంది ఎందుకనంటే కింద టిప్పనుంది చూడండి ముప్పై ఆరు టిప్పన్ జాతే శూన్యుకు అసద్భి కహతాహిసుకు అంధకార యుక్తు వా అంధకార రూపు సూర్యుకి నాయి సత్క సంబంధి వా సద్పు బి కహతా హైతే ఇహా వ్యాఘాత హై సూర్యుడు అంధకార యుక్తంగా ఉన్నాడు అంటే అంధకారంతో సంబంధపరిచి చెప్పుట లేదా సూర్యుడు అంధకార రూపమే ఉన్నాడు అని ఈ విధంగా చెప్పుట ఎట్లో అసంగతమో వ్యాఘాత దోషము ఎందుకనంటే సూర్యుడు ప్రకాశస్వరూపుడు ఆ సూర్యునికి చీకటితో సంబంధం చెప్తే అది దోషమే లేదా సూర్యుడే చీకటి రూపం కూడా దోషమే వ్యాఘాత దోషము అదేవిధంగా ఇక్కడ శూన్యము అని చెప్పి దానికి సత్తుతో సంబంధం చెప్తే దోషమే సూర్యునికి చీకటికి ఏ విధంగా విరోధము అట్లా శూన్యము సత్తుకు విరోధము శూన్యమంటే ఏమీ లేదు సత్ అంటే ఉన్నది ఉన్నది లేనిది రెండు విరోధం కదా అందుకని శూన్యము సత్తుతో యుక్తంగా ఉంది అన్నా వ్యాఘాత దోషమే వస్తుంది లేదా శూన్యము సదురూపం అన్న దోషం వస్తుంది ఎందుకు శూన్యము అంటే ఏమీ లేదు మరి లేమి లేదని చెప్పిన తర్వాత సత్తును స్వీకరిస్తే వ్యాఘాత దోషం కదా ఏమీ లేదని దాన్ని ఉన్నదని చెప్పుట ఇది పరస్పర విరోధ రూప వ్యాఘాత దోషం వస్తుంది అని ఈ విధంగా ముప్పై రెండో శ్లోకానికి అర్థము తెలుసుకున్నాము ఇప్పుడు ఇరవై అంకం చూడండి వ్యాఘతత్వం ఏవో దృష్టాంతపూర్వకం దృఢయతి వ్యాఘాత దోషం ఏదైతే సిద్ధాంతి చూపెట్టాడో దృష్టాంతపూర్వకంగా మనకు స్పష్టం చేస్తున్నాడు ముప్పై శ్లోకం చూడండి నా తమసా సూర్యో శూన్యమాసీత్ కథం వధ అమసాయుక్తం తమస్సు చేత యుక్తంగా చీకటితో యుక్తంగా ఉన్నాడు సూర్యుడు అని చెప్పుట విరోధము నాపి చాసౌ తమోమయ చీకటి రూపమే సూర్యుడు ఉన్నాడు అని ఈ విధంగా చెప్పుట కూడా అసంగతం వ్యాఘాత దోషం అదేవిధంగా సత్ శూన్యోహో సత్తుకు మరియు శూన్యమున కూడా ఇప్పుడు దృష్టాంతంలో చెప్పుకున్న ప్రకారంగా విరోధం ఏర్పడుతుంది వ్యాఘాత దోషం వస్తుంది ఎందుకు ఆ శూన్యము సత్తుతో యుక్తంగా ఉంది అనుట కూడా విరోధం వ్యాఘాత దోషం ఎందుకు పరస్పర విరోధి ధర్మాలు ఒకచోట ఉండవు కదా శూన్యం సత్తుతో యుక్తంగా ఉండుట అంటే రెండు కలిసి ఉన్నట్లయింది కదా మరి రెండు కలిసి ఉండుట రెండు సంబంధపడి ఉండుట పరస్పర విరోధి ధర్మాలు సంభవించవు చీకటి వెలుతురులవలే సూర్యునికి చీకటికి ఏ విధంగా విరోధము ఆ సూర్యుడు చీకటితో యుక్తంగా ఉన్నాడు అని సూర్యుడు చీకటి రెండు సంబంధపడి ఉన్నాడు అని చెప్పినట్లయింది ఉంటాయా ఎక్కడైనా సూర్యుడు అన్నప్పుడే ప్రకాశస్వరూపుడు అతని ఏదో చీకటి ఉండేదే సంభవం లేదు ఆ సూర్యుడు చీకటితో యుక్తంగా ఉన్నాడు అని చెప్పట విరోధం ఎట్లనో శూన్యము మరి సత్తు రెండు పరస్పర విరోధి పదార్థాలు కాబట్టి ఇవి ఒకచోట ఉండేది సంభవించదు ఇది వ్యాఘాత దోషం ఇక సదురూపమే శూన్యం ఉన్నది అంటే కూడా వ్యాఘాత దోషమే ఎందుకు సత్ చెప్పుట మరియు శూన్యము ఏమి లేదని చెప్పుట ఉన్నది చెప్పుట లేదని చెప్పుట పరస్పర విరోధ రూప వ్యాఘాతము ఏర్పడుతుంది అందువల్ల మరి శూన్యం ఆ శీతని విధంగా ఎట్లా చెప్తున్నావు చెప్పు అని శ్లోకార్థము టీకేం లేదు ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారకేస్తున్నాడు నను భవన మతే వేదాదీనాం నిర్వికల్పే బ్రహ్మని సత్వం వ్యాహతం ఇది ఆశంకే ఆహా శూన్యవాదంటాడు ఏమయ్యా సిద్ధాంతి మేము శూన్యం ఆశీతంటే మాకు దోషం చూపెడుతున్నావు ఏ దోషం అయితే మాయను చూపెడుతున్నావో ఆ దోషమే మీకు కూడా పడుతుంది ఎందుకనంటే సద్రూప బ్రహ్మము ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని మీరు బ్రహ్మ వెతరిక్తంగా రెండో వస్తువు లేదు నేహ నానాస్తి కించనా అని మీరు చెప్తారు కదా ఇప్పుడు ఆకాశాది ప్రపంచాన్ని చెప్తారా లేదా మీరు వ్యదాదులను వ్యద అంటే ఆకాశం ఆ ఆకాశాదులను మీరు చెప్తారు కదా ఎక్కడ చెప్తారు అద్వైతం అని చెప్పడము మరి ద్వైతాన్ని స్వీకరించడము ఇది పరస్పర విరోధం కదా మీకు మీకు వ్యాఘత దూషం పడదా ఇది ఎప్పుడున్నదంటే ఒక గాడిద ఒక ఒంటె ఇవి రెండు పరస్పరము అత్యంత సన్నిహిత స్నేహితుడు ఒక రోజు ఒంటె పెళ్లి చేసుకుంటుంది ఒక వినోదంగా వినండి పెళ్లి చేసుకున్నప్పుడు మరి సన్నిహిత మిత్రుడే గాడిది ఆ గాడిదికి కబుర్ అంపింది అప్పుడు గాడిది వెళ్ళింది ఆ పెండికి వెళ్ళేసరికి ఆ ఒంటెను మంచిగా అలంకరించారు ఆ దృశ్యాన్ని చూసిన గాడిదికి నవ్వొచ్చింది నవ్వు వచ్చి ఎందుకంటే ఆ వంట ఎట్లా ఉంటుంది ఇంత పొడిగాటి మేడ ంత ఎత్తైన వీపు ఈ విధంగా వికారయుక్తంగా ఉంటుంది ఇక దానికి అలంకారాలు చేసేసరికి గాడిదకి నవ్వొచ్చింది నవ్వొచ్చి అది అంటది ఆ వంటెను అహోతే రూపం అహోతే రూపం అని అంటుంది అబ్బా ఏమి నీ ఏమి సుందరమైన రూపము అని ఈ విధంగా వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడుతుంది అప్పుడు ఆ వంటె అంటది గాడిదని అహోతే గానం అహోతే గానం అని ఒంటది ఆ గాడిది ఎట్లా వరద అండి గాన గాన్రమని వరద ఏమనికన్నా వినసొంపు ఉంటుందా చెప్పండి అది విని ఆ ఒంటది అహోతే గానం అహో అబ్బా ఏం గానం చేస్తున్నావా ఏం సుందరమైనటువంటి ఏం శ్రావ్యమైనటువంటి చెవులకు ముంపైనటువంటి గానం చేస్తున్నావు కదా గానము ఏమిని గానము అని ఇది పరస్పరం ఒకరినొకరు వ్యంగ్యంగా మాట్లాడుకున్నట్టు ఉన్నది ఇది ఒకరినొకరు ఉన్నది ఆ అట్లనే ఉన్నది ఇప్పుడు ఇక్కడ శూన్యవాది సిద్ధాంతి ఎట్లా ఉన్నదని శూన్యము సద్రూపమా లేదా సద్యుక్తమా అని వికల్పం చేసి ఏది కూడా సంభవించదు వ్యాఘాత దోషం వస్తుందని చెప్పినాడు అప్పుడు శూన్యవాది కూడా సిద్ధాంతి అని అంటున్నాడు ఏమయ్యా మీరు సద్రూప బ్రహ్మం తప్ప రెండో వస్తువు లేదని చెప్తారు మళ్ళీ అద్వైతం అని చెప్పి అద్వైతంలో ద్వైతాన్ని వేదాది ప్రపంచాన్ని స్వీకరిస్తారు ఇది కూడా వ్యాఘాత దోషయుక్తంగానే ఉంది కదా ఏ దోషమైతే మాకు చూపెట్టావో ఆ దోషం మీకు పట్టింది అని ఈ విధంగా శూన్యవాది అంటే అప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు వేదాదేరణామ రూపే మాయయా కల్పితే శూన్య నామ రూపేచ తేజీరం సిద్ధాంతి శూన్యవాదికి సమాధానం చెప్తున్నాడు అయ్యా మీకు నేను ఏదైతే వ్యాఘత దోషం చూపెట్టానో ఆ వ్యాఘత దోషమే మీకు పడుతుంది అని మా మీరు ఆ దోషాన్ని చూపుతున్నారు కానీ మాకు ఆ దోషం రాదు అంటాడు ఎందుకు ఈ నామరూప ప్రపంచం ఉందో ఇది మేము సత్యమని ఒప్పుకోవడం లేదు కదా కల్పితం అని మరి కల్పితం అంటే కల్పకులు ఎవరు కల్పన చేసింది ఎవరు కల్పితం అన్నప్పుడు చేయబడింది అని చెప్పినట్లయింది మరి ఎవరు కల్పన చేశారు అంటే మాయ సువి కల్పితే చేత కల్పించబడింది అందుకని మాకు వ్యాఘత దోషం రాదు ఎందుకు అద్వితీయ బ్రహ్మమునందు మాయచేత కల్పించబడినటువంటి ఈ వేదాది ప్రపంచం ఏదైతే ఉందో ఇది మేము సత్యం అని చెప్తలేం కదా ప్రపంచం కూడా సత్యం అని చెప్తే అప్పుడు ద్వైతాపత్తి లేదా ద్వైతము అద్వైతం రెండు మేము చెప్పినట్లయితే బాగా తోషం మాకు కానీ సత్యం అని చెప్పడం లేదా మాయా చేత ఉన్నాయి అందుకని మాకు దోషం రాదు ఇప్పుడు అని సిద్ధాంతి శూన్యవాదికి సమాధానం చెప్తే అప్పుడు శూన్యవాది అంటాడు పేరు శూన్యమనేటువంటి ఒక రూపం ఆకారము ఈ శూన్యమున కూడా నామరూపాలు మాయచేతనే కల్పింపబడ్డాయని మేము కూడా స్వీకరిస్తాము అని ఒకవేళ ఆవేశంలో వచ్చి శూన్యవాది చెప్పిండనుకోండి స్వీకరించాడు అనుకోండి తాచ చిరంజీవి అతను నువ్వు చిరంజీవిగా ఉండవుగాక నువ్వు దీర్ఘాయుష్మంతుడ అవదువుగాక విధంగా ఆశీర్వాదం ఇచ్చినాడు ఎందుకనంటే ఎప్పుడైతే మాయాను స్వీకరించుండో శూన్యవాది అపసిద్ధాంత ఆపత్తి వచ్చేసింది శూన్యవాదాన్ని వదిలినట్లయింది మాయాను స్వీకరించాడే కదా మాయాన్ని ఎప్పుడైతే స్వీకరించి ఉండో అతడు మాయావాది అయ్యుండు మాయావాది ఎవరు సిద్ధాంతి వేదాంతి మరి వేదాంతాన్ని ఎప్పుడైతే నువ్వు మా మతాన్ని చాలా సంతోషం నాయన స్వరం జీవితం జీర్ఘాయుష్మానుభవ అని ఆశీర్వాదం ఇచ్చినాడు ఇది శ్లోకార్థం ఇప్పుడు టీక చూడండి తరిహి అయితే ఇరవై ఆరో అంకం శూన్యస్ అప్ప నామరూపే సద్వస్తుని కల్పితే ఇతి వదత బౌద్ధ అపసిద్ధాంత ఇతి అభిప్రాయణ ఆహా ఎప్పుడైతే ఈ వేదాది ప్రపంచము మాయ కల్పితమున్నది అందువల్ల మాయందు వేగత దోషము రాదు అని సిద్ధాంతి చెప్పినాడో అప్పుడు శూన్యవాది శూన్య నామూపేచ తేత చిరంజీవితాం శూన్యమునకు నామరూపాలు కూడా మాయ చేత కల్పించబడ్డాయి అని చెప్పినట్లయితే చిరంజీవితం దీర్ఘాయుష్మంతుడవు కా అని ఇట్లా ఆశీర్వాద రూపంలో చెప్పినాడు అంటే ఏమి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం కాదు ఇక్కడ ఏమనంటే ఒక ఉపహాస్యంగా చెప్పినట్లయింది ఎప్పుడైతే నువ్వు మాయను స్వీకరించావో ఇక నీ మతాన్నే కోల్పోయినావు శూన్యవాదాన్ని కోల్పోయిన ఉపసిద్ధాంత ఆపత్తి వచ్చేసింది అని ఉపహాస్యంగా చిరంజీవితాం అని అన్నాడు నను ఇరవై ఎనిమిదవ అంకం అప్పుడు మళ్ళీ శంక తరిహీ శూన్యస్ ఇవ సద్వస్తున అమరూపే కల్పితే అంగీకర్తవ్యే భవన్మతే వాస్తవయో నామూపయో అభావాత్ ఇది శంకతే అప్పుడు శూన్యవాదంటాడు ఎమయ్య సిద్ధాంతి మా శూన్యమునకు నామరూపాలు లేకున్నా కూడా నేను చెప్పాను కదా చెప్పినందుకు నువ్వు ఉపహాసం చేస్తున్నావు నువ్వు కూడా ఒప్పుకో ఎందుకంటే మీ బ్రహ్మ కూడా నామరూపాలు లేవు నువ్వు కూడా చెప్పాల్సిందే ఎందుకంటే మీరు సత్ అని చెప్తూనే ఉన్నారు రూపం అంటే ఏ విధంగా చెప్తావు స్థూలము సూక్ష్మము పొడుగు పొట్టి దొడ్డు సన్నము అనేటువంటి ఆకారాలు చెప్పాలి అందుకని మీరు కూడా నామరూపాలు కల్పించవలసిందే అని అంటూ శంక చేస్తున్నాడు వాస్తవ యోహ నామూప యోహ అభావా వాస్తవంగా ఎట్లా ఉండదు మీ బ్రహ్మము నాలుగు రూపాయలు లేవు లేకున్నా కానీ మీరు చెప్తున్నారు అంటే మాకే దూషం పట్టిందో మీకు కూడా అదే దూషం పడుతుంది కదా అని ఈ విధంగా శంక అప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి ముప్పై శ్లోకం సతో పిన్నామ రూపే ద్వే కలిపితే చే తద వదా కృత్రే తనిరధిష్ఠానో ఈ శ్లోకానికి సదృశ శ్లోకము ఇదే వేదాంత పంచదశలో ఆరవ ప్రకరణము డెబ్బై ఆరో శ్లోకం అక్కడ కూడా ఈ విధంగానే సమాధానం చెప్తాడు శూన్యవారికి సదువస్తువునకు ద్వే అంటే నామము రూపము ఈ రెండు కల్పించవలసిందే చెప్పవలసిందే అని శూన్యవారి సిద్ధాంతిని అడిగితే ఇతి చేయద్దు కుత్ర ఇతి అయితే ఈ నామరూపాలు కల్పించాలే బ్రహ్మమునకు కూడా సదువస్తువునకు కూడా అని నువ్వు అంటున్నావు ఈ సదువస్తువునకు నామరూపాలు ఎక్కడ కల్పించాల చెప్పు కల్పన అన్నప్పుడు కల్పనకు అధిష్టానం ఉండాలి కదా మరి ఇప్పుడు ఈ సదువస్తువునకు నామరూపాలు కల్పించవలసింది అని నువ్వు అంటున్నావో కల్పించాలి అంటే కల్పనకు అధిష్టానం ఉండాలి మరి ఎక్కడ కల్పించాలో చెప్పు అని శూన్యవాదిని అడిగినాడు ఈ ప్రశ్నలో తాత్పర్యం ఏమిటంటే నామరూపాలు కల్పించాలంటే కల్పితం లే కదా నామరూపాలు ఆ కల్పిత నామరూపాలకు అదిష్టానము ఎవరని చెప్తావు సద్వస్తువు అంటావా అసద్వస్తువు అంటావా లేదా జగత్ అంటావా అని ఈ విధంగా మూడు వికల్పాలు చెప్పి ఇందులో ఏది కూడా సంభవించదు అలాంటప్పుడు అధిష్టానమే సిద్ధించదు ఎప్పుడైతే అధిష్టానం సిద్ధించదో నిరధిష్టానం నా బ్రహ్మ క్వచ్చి దీక్షతే అని శ్లోకంలో చెప్పినాడు అధిష్టానం లేకుండా భ్రమ ఎక్కడ కూడా కనిపించదు అని శ్లోకార్థం టీక చూడండి వికల్ప అసహత్వాలు అయం పక్ష అనుపపన్నహ ఇత్యభిప్రాయన పరిహరతి సదువస్తువు నాకు నామరూపాలు కల్పించాలంటే ఎక్కడ కల్పిస్తావు అని చెప్తూ నేను గనక మళ్ళీ వికల్పం చేసి ననుకో అప్పుడు ఆ వికల్పం ముందు నీ యొక్క శంక నిలబడదు వికల్ప అసహనం ఏ విధంగా అని అంటే ముప్పై ఎనిమిదవ టిఫనం చూడండి సత్కే నామం అంటే వాచక శబ్ద చదువస్తు సత్ అనేది ఒక నామము ఒక పేరు వాచక శబ్దము అవి రూపు రూపం అంటే ఏ విధంగా చెప్తావు తూలాది ఆకారం చెప్తాడు ఎందుకంటే లోకంలో అనుభవం ఉంది స్థూలము సూక్ష్మము పొడుగు పొట్టి దొడ్డు సన్నము అనేటువంటి ఆకారాలు చెప్పాలి మరి ఆ విధంగా చెప్పినట్లయితే అటువంటి స్థూలాది ఆకారము బ్రహ్మమునకు అభావము ఉన్నందువలన యుక్తి రహితం ప్రశ్న అంటాడు సదువస్తువునకు నామరూపాలు కల్పించాలి అని అంటే ఈ నామరూపాలు కల్పించాలి అనేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది యుక్తి ఎందుకు సదువస్తువునకు నామము లేదు మరి స్థూలాది ఆకారం కూడా లేదు ఆ లేని దానికి కల్పించాలని చెప్పుట యోగ్యం కాదు కదా ఒకవేళ కల్పించాలని ఆగ్రహం చేశామనుకో అప్పుడు రామకృష్ణ వారు వికల్పం చేసి అడుగుతున్నాడు చూడండి టీకలం ముప్పై అంకం తదా కుత్ర ఇది అని శ్లోకంలో ఏదైతే ఉందో దాని అభిప్రాయం చెప్తున్నాడు అయం అభిప్రాయ సత నామూపే కిం సతి ఉత అసతి అతవా జగతి సదువస్తువునకు నామరూపాలు కల్పించాలి అని శూన్యవాది అంటే ఆ శూన్యవాదిని అడుగుతున్నాడు ఆ సదువస్తువునకు నామరూపాలు ఎక్కడ కల్పించాలి అధిష్టానం ఏం చెప్తావు నువ్వు సదువస్తువునందు కల్పించాలంటావా లేక అసధువస్తువునందు ఈ నామరూపాలు కల్పించాలంటావా లేదా జగద్ రూప అధిష్టానం నందు బ్రహ్మమునకు నామరూపాలు అని ఈ విధంగా వికల్పం చేసి ఈ మూడు కూడా సంభవించవు అని చెతూ నా ఆద్య మొదటి వికల్పం సంభవించదు సదువస్తువు సదువస్తువు యొక్క నామరూపాలకు అధిష్టానము అని ఏ విధంగా చెప్పుట కుదురదు ఎందుకంటే మనకు లోకంలో అనుభవం ఎట్లా ఉన్నది శుక్తి ఎందు రజత భ్రంతి అనుకోండి ఇప్పుడు శుక్తి రజతము కల్పించబడింది కదా రజతము అనేటువంటి ఒక నామము ఆ చాకచిక్య స్వభావం కలిగినటువంటి రూపము ఈ నామరూపాలు ఎక్కడ కల్పించబడ్డాయి శుక్తి ఎందు కల్పించబడ్డాయి అంటే కల్పించబడినటువంటి కల్పిత వస్తువులు అన్య పదార్థం నందు కల్పించబడుతున్నాయి అన్య పదార్థములను అన్యమునందు అంటే అధిష్టానం అన్యమై ఉంటది కదా లోకంలో సద్వస్తువే సద్వస్తువు నామరూపాలకు అధిష్టానం ఇది సంభవించదు ఎందుకంటే అధిష్టానం ఎప్పుడు కూడా కల్పిత వస్తువు అన్యమే ఉంటుంది రజ్జు ఎందు సర్పం అనండి శుక్తి ఎందు రజతం అనండి ఇవన్నీ కూడా అన్యములైన కల్పితములు అన్య వస్తువునందు కల్పించబడుతున్నాయి సర్పం యొక్క నామరూపాలు ఎక్కడ కల్పించబడ్డాయి రజ్జు అది వేరే వస్తువు అట్లే రజతం పేరు మరి చాకచిక్కే శోభం రూపము ఈ నామరూపాలు ఎక్కడ కల్పించబడ్డాయి శుక్తి ఇది నామరూపాల కంటే వేరే ఉంది అట్లా మృగజలం అందు తెలుసుకోండి ఈ విధంగా ఎక్కడెక్కడ నామరూప కల్పిత వస్తువులు ఉంటాయో అవి అన్య వస్తువునందే కల్పించబడతాయి కానీ ఇక్కడ సదువస్తువు యొక్క నామరూపాలు సానియందే నామరూపాలను కల్పించుట ఇది యుక్తం కాదు అని చెప్తున్నాడు అన్యస్య రజతాదేహే నామరూపయోహో అన్యత్ర శుక్తి కాదు ఆరోపదర్శనా సత నామూపయోహో సతీవ కల్పన అయోగాత్ ఇప్పుడు కల్పితమైనటువంటి పదార్థాలు అన్య వస్తువునందు కల్పించబడతాయి అన్యస్య రజతాదేహే అన్యమైనటువంటి రజతమ్మ నుండి సర్పమ నుండి ఉన్నాయో అవి అన్యత్ర అంటే శుక్తి రజ్జు మొదలైన వాటి అందు అంటే అన్యమైనటువంటి నామరూపాలు అన్యమైనటువంటి అధిష్టానం నందు కల్పించబడతాయి ఇది లోకంలో ప్రసిద్ధం ఉంది అదేవిధంగా సతహా నామరూపయోహో సదువస్తువుకు నామరూపాలు కల్పించాలి అనంటే ఈ కల్పితమైనటువంటి నామరూపాలకు సదువస్తువే అధిష్టానం అనంటే ఇది అయోగాత్ అయోగ్యం ఉంది ఇది కుదరదు దాని నామరూపాలకు అదే అధిష్టానం ఎట్లయితే అధిష్టానం వేరు ఉండాలి కదా నామరూపాలకు కల్పితం చెప్తున్నావు మరి కల్పితంలో దానికి అధిష్టానం ఉండాలి అధిష్టానం కల్పిత వస్తువు వేరే ఉంటుంది ఏ విధంగా అనంటే సుక్తి రహితాదులె రైతాదులకు అన్యమైనటువంటి శుక్తి అధిష్టానం అట్లే సద్వస్తువు యొక్క నామరూపాలకు అధిష్టానము వేరే చెప్పాలి కానీ సద్వస్తువే చెప్తే ఇది కుద్రదు నా ద్వితీయ అసద్వస్తువు ఈ సద్వస్తువు యొక్క నామరూపాలకు అధిష్టానం ఎందుకు అసత నిరాత్మకస్య అసత్ అనేది లేనేలేదు అది నిరాత్మకం శూన్యం ఉన్నది అటువంటిది అధిష్టానం ఎట్లయితుంది లేని వస్తువు అధిష్టానం అవుతుందా బాబా అందుకని నిరాత్మకస్యచ అధిష్టానత్వ అయోగాత్ అది నిరాత్మకము శూన్యము అసత్ ఉన్నది కాబట్టి అది అధిష్టానం యోగ్యము కాదు నా తృతీయ ఈ తృతీయ వికల్పం జగత్ అధిష్టానం అది కూడా కుదరదు ఎందుకంటే సత ఉత్పన్న జగత సన్నామ రూప కల్పన అధిష్టానత్వ అనుపత్తే నుండి ఉత్పన్నమైనటువంటి జగత్తు సదువస్తువు యొక్క నామరూపాలకు దేని నుంచి అయితే ఉత్పన్నమైందో అది దాని నామరూపాలకు అధిష్టానం అవుతుందా ఆధారమవుతుందా ఆశ్రయమవుతుందా ఇది సంభవించదు అందుకని మూడు వికల్పాలు కూడా సంభవించదు కాబట్టి ఇప్పుడు అధిష్టానం అనేదే సిద్ధించలేదు సద్వస్తువు యొక్క నామరూపాలకు అలాంటప్పుడు ఇక నామరూపాలు కల్పించేదే అత్యంత దూరం ఎందుకు నిరధిష్టాన నా బ్రహ్మ క్వచిద్ది ఈక్షతే అని శ్లోకంలో చెప్పినాడు అధిష్టానం లేకుండా భ్రమ ఎక్కడ కూడా కల్పితం ఎక్కడ కూడా కనపడదు అని సిద్ధాంతి శూన్యవాదికి సమాధానం చెప్పినాడు మా భూద అధిష్టానం అనయోహ కల్పన కిం నశాత్ ఇది ఆశంక్య చూడు లేకుంటే లేకుండా గాక నామరూపాలు కల్పించడానికి ఏం వచ్చింది అని ఒకవేళ హఠం చేత శూన్యవాది సిద్ధాంతిని అడిగినట్లయితే అప్పుడు శ్లోకంలో నిరధిష్టానం న భ్రమ క్వశ్చి దీక్షతే అన్నట్లు సమాధానం చెప్పినాడు అధిష్టానం లేకుండా భ్రమ ఎక్కడ కూడా సంభవించదు అని చెప్పినాడు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఈ శ్లోకానికి సదృశ్య శ్లోకము ఆరో ప్రకరణంలో డెబ్బై శ్లోకము ఈ విధంగా ఉంది అది కూడా ఒకసారి చదివి వినిపిస్తూ వినండి నిరధిష్టాన విభ్రాంతే అభావాదాత్మ నోస్తి శూన్య సాక్షిత్వాత్ అన్యథానోక్తి రస్యతే అధిష్టానం లేకుండా భ్రాంతి ఎక్కడ కూడా ఉండదు కాబట్టి శూన్యము ఉన్నది అని శూన్యమునకు నామరూపాలు కల్పించాలంటే కూడా దాని కూడా అధిష్టానం చెప్పాలి కదా మరి నిస్వరూపమున్నది శూన్యము ఆ నిస్వరూపమైనటువంటి శూన్యమునకు అధిష్టానం ఏం చెప్తావు చెప్పు చెప్పడానికి రాదు నిస్వరూపస్య శూన్యస్ అధిష్టానత్వ అయోగాత్ నిరధిష్టానస్య బ్రహ్మస్య అనుపత్తే జగత్ కల్పన అధిష్టానస్య ఆత్మన సత్త అభ్యుపగంతవ్య అంటాడు శూన్యం నుండి ఈ నామరూప ప్రపంచము భ్రాంతి చేత కల్పించబడింది అన్నాడు మరి ఈ భ్రాంతి కల్పించబడింది అన్నప్పుడు శూన్యం అధిష్టానం చెప్పినట్లయింది కదా మరి శూన్యం అయితే అది నిస్వరూపం ఉన్నది ఆ నిస్వరూపమైనటువంటిది అధిష్టానం ఎట్లయితుంది కాబట్టి అసంగతమైనటువంటి వాక్యం అధిష్టానం లేకుండా అధ్యస్థ వస్తువు ఎక్కడ కూడా కనిపించదు అనే విషయంలో సదృశ్య శ్లోకం తెలుసుకున్నాము ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం నన్ను ముప్పై అంకం చూడండి నన్ను అసదేవ యుదమగ్ర ఆసీద్ది అత్ర యథా వ్యాఘత ఉక్త అసదేవ యుదమగ్ర ఆసీద్ వాక్యం చెప్పినామో దానికి మీరు ఇంతదనక వ్యాఘత దోషం చూపిస్తూ ఈ శూన్యం అనేది సిద్ధించదు అని మీరు ఏదైతే చెప్పారో తథా సదైవ సోమ్య ఇదగ్ర ఆసీద్ అత్రి దోష అస్తి సంకతే అయ్యా సదైవ సోమ్య ఇదగ్ర ఆసీత్ అని మీరు చెప్తారు కదా ఈ సృష్టి ఉత్పత్తి పూర్వము సద్రూప బ్రహ్మమే ఉండే అని మీరేదైతే ప్రమాణం చెప్తారో ఇది కూడా వ్యాఘత దోషయుక్తంగానే ఉంటుంది మీకు కూడా ఆ దోషం పడుతుంది ముప్పై శ్లోకం సదాసీద్ది శబ్దార్థ భేదే మాపతేత అభేదే పునరుక్తి మైవం లోకే తత్తే క్షణాత్ మూడు పాదాలు పూర్వపక్షము నాలుగో పాదం సిద్ధాంతం మైవం అని అక్కడి నుంచి సిద్ధాంతి సదాసీత్ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ఏముండే సదేవ ఇదం అగ్రే ఆసీత్ ఇదం అగ్రే సదేవ ఆసీత్ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వమే సత్తే ఉండే చూడు ఇక్కడ బాగా గమనించండి సత్ ఉండే సద్ ఆసిత్ ఈ రెండు శబ్దాలు ఎట్లా ఉన్నాయి సత్త కూడా ఉనికినే బోధిస్తుంది ఆశీతన్నా కూడా ఉనికినే బోధిస్తుంది ఆసీతన్నా కానీ ఉండే అంటే అస్తిత్వాన్ని బోధించినట్టు కదా మరి సత్ అంటే ఏంది అస్తిత్వాన్ని బోధిస్తుంది అంటే ఇక్కడ ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు శబ్దాల యొక్క అర్థము వేరు వేరుందంటావా ఒకటే అంటావా చెప్పు అని శూన్యవాది సిద్ధాంతి పైన శంక చేస్తున్నాడు సద్ ఆసీద్ ఇది శబ్దార్థ భేదే ఈ సత్ ఆసీత్ అనే రెండు శబ్దాలకు అర్థభేదం ఉన్నదంటావా అర్థభేదం ఉన్నదనంటే సత్ అనేది కూడా ఉన్నది ఆసీత్ అనేది కూడా ఉన్నది అన్నప్పుడు రెండు సత్తులు వచ్చినాయి రెండు సత్తులు వస్తే ఏమవుతుంది అప్పుడు ద్వైతాపత్తి వస్తుంది ఇక ఈ రెండు ఒక్కటే అన్నట్లయితే అప్పుడు పునరుక్తి దోషం వస్తుంది రెండు శబ్దాలను ఒకే మారు ప్రయోగం చేస్తారా ఘట ఘటహ అని గాని లేదా ఘట కుంభ కలశం అని కానీ చెప్తారా చెప్పండి ఏమవుతుంది ఆ విధంగా చెప్తే పునరుక్తి దోషం అందుకని ఒక రకంగా చెప్తే ద్వైతాపత్తి వస్తుంది ఒక రకంగా చెప్తే పునరుక్తి దోషం వస్తుంది ప్రకారంగా విచారం చేసినా దోషంలోనే పడిపోతావు అని కూడా దోషం పడుతుంది అని శూన్యవాది సిద్ధాంతి పైన దోషం చూపెడితే అప్పుడు మై వం అట్లా అనగునాయన అంటాడు ఆ దోషం మాకేం రాదు అని సిద్ధాంతి అంటాడు ఎందుకు లోకే తక్షణాత్ లోకంలో ఆ విధంగా దురుక్తి కనపడుతుంది దురుక్తి అంటే రెండుసార్లు శబ్దప్రయోగం చేయుట సంభవిస్తుంది ఈ దురుక్తి పునరుక్తి అనేది అన్ని చోట్ల దోషంగా పరిగణించబడదు కొన్ని చోట్ల అది భూషణమే సాహిత్య గ్రంథాల్లో పునరుక్తి దోషంగా పరిగణిస్తారు కానీ వేదాంతంలో పునరుక్తి దోషమే లేదు దురుక్తికి అని సమాధానం చెప్పినాడు సదాసీత్ అనేదంలో సత్ అనేది ఆసీత్ అనేది రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు శబ్దాలు భిన్నార్థకములు అని చెప్పినట్లయితే సత్ అంటే కూడా ఉనికినే చెప్తుంది ఆసీత్ అంటే కూడా ఉనికినే చెప్తుంది అలాంటప్పుడు అద్వైతాపత్తి వస్తుంది అద్వైత శృతి కానీ ఏర్పడుతుంది అని వికల్పం చేసి అడుగుతున్నాడు శబ్ద భేదయోహో అర్థభేదో అస్థి నవ ఈ రెండు శబ్దాలకు భేదముంది అని అంటావా అప్పుడు దోషమే వస్తుంది లేదంటావా అప్పుడు కూడా దోషమే వస్తుంది అస్థి ఒకవేళ భేదం ఉంది ఆస్తి భేదం ఉంది అని ఒప్పుకున్నట్లయితే అద్వైత హాని ఏర్పడుతుంది అద్వైత శృతికి హాని ఏర్పడుతుంది నాస్తి ఒకవేళ ఈ రెండు భిన్న ఆర్థికములు కావు ఈ రెండు భిన్న శబ్దాలు కాదు ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి అని అంటే అప్పుడు పునరుక్తి శాత్ పునరుక్తి దోషం వస్తుంది ఏ విధంగానైనా కానీ దోషం పడుతుంది మీకు అత సదాసీత్ ఇచ్చి అనుపపన్నం ఇది అందుకని సద్ ఆసీత్ సదేవ సమ్మ ఏదేమగ్ర ఆసీత్ అనేటువంటి శృతిలో సద్ ఆసీత్ అనేది అనుపన్నం అవుతుంది మాకు చెప్పినటువంటి దోషమే మీకు కూడా పడుతుంది అని శూన్యవాది అంటే అప్పుడు ద్వితీయం పక్షం ఆదాయ పరిహరతి మైవమితి ఈ రెండవ పక్షాన్ని తీసుకొని మైవం అంటే ఈ విధంగా అనుకున్న రెండు శబ్దాలు ఒకే చోట పునరుక్తిగా దురుక్తిగా లోకంలో వాడుతారు ఇది దురుక్తి అనేది దోషం కాదు అంటాడు ఇక్కడ ఒక టిప్పణం మిగిలిపోయింది చూడండి నలభైవ టిప్పను ఏకవార ఉచ్చారణకి శబ్దం ఓ అర్థికే ఫేరీ ఉచ్చారణక నాం పునరుక్తి దోషహే చూడు ఒకే అర్థాన్ని పదే పదే చెప్పినా ఒకే శబ్దాన్ని పదే పదే ఉచ్చారణ చేసినా అది పునరుక్తి అనబడుతుంది చెప్పిన విషయాన్నే చెప్తే కూడా పునరుక్తి అనబడుతుంది చెప్పిన శబ్దాన్నే మళ్ళీ ప్రయోగం చేస్తే కూడా పునరుక్తి అనబడుతుంది సో శబ్ద పునరుక్తి ఒక అర్థ పునరుక్తి భేదైతే దోభాంతికహే పునరుక్తి అనేది రెండు ప్రకారాలు ఉండే శబ్ద పునరుక్తి అర్థ పునరుక్తి ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే అది అర్థ పునరుక్తి అవుతుంది ఒకే శబ్దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయోగం చేస్తే అది శబ్ద పునరుక్తి అవుతుంది ఈ విధంగా పునరుక్తి రెండు రెండు ప్రకారాలుగా ఉంటుంది తినమే భిన్న అర్థ యుక్త పునరుక్తి దోష రూపు నహిబీ హై భిన్న అర్థాలను చెప్పేటువంటి శబ్దాలు ప్రయోగం చేస్తే అది పునరుక్తి అనబడదు ఎందుకంటే ఈ శబ్దానికి అర్థం వేరే ఆ శబ్దానికి అర్థం వేరే అన్నప్పుడు పునరుక్తి కాదు ఒకే అర్థాన్ని బోధించే శబ్దాలైతేనేమో పునరుక్తి అవుతుంది కానీ ఈ శబ్దానికి అర్థం వేరే ఆ శబ్దానికి అర్థం వేరే అన్నప్పుడు ఇది పునరుక్తి కాదు పరంటు ఏక అర్థకరీయుక్తుడు రెండు శబ్దాలు ఒకే అర్థాన్ని బోధిస్తే అది పునరుక్తి అవుతుంది ఏ విధంగా ఘట కుంభ కలశం అన్నాం అనుకోండి ఒకేసారి ప్రయోగం చేశాం ఒక ఘటమును బోధించుటకయి ఒకే అర్థమైనటువంటి ఘటమును బోధించుటకయి ఘటం అని ఈ విధంగా చెప్తే సరిపడుతుంది కదా కానీ ఘటకుంభ కలశం అని ఈ విధంగా మూడు శబ్దాలు ప్రయోగం చేశామనుకో ఒకేసారి అప్పుడేమవుతుంది పునరుక్తి దోషం అవుతుంది చెబితే ఘటమన్నా చెప్పు లేదా కలశమన్నా చెప్పు లేదా కుంభమన్నా చెప్పు కానీ ఘటకుంభ కలశం అని ఒకేసారి ప్రయోగం చేస్తే ఒకే అర్థాన్ని బోధించే మూడు శబ్దాలకు పునరుక్తి దోషం సమానవ విలక్షణ శబ్దికే ఉచ్చారణ అయితే అర్థపునరుక్తి ఓవెహె అర్థపునరుక్తి ఎలా ఉంటుంది అని అంటే చెప్పిన శబ్దాలను తీసుకొని అదే అర్థాన్ని మళ్ళీ చెప్పినట్లయితే కూడా అర్థ పునరుక్తి అవుతుంది లేదా శబ్దాలు మార్చి అదే అర్థాన్ని చెప్పినా కూడా అర్థపునరుక్తి అవుతుంది అర్థము ఒకటే ఒకే విషయాన్ని చెప్పేది ఉంది ఒక వాక్యంలో ఒక విషయాన్ని చెప్పినాడు అనుకోండి మళ్ళా అదే వాక్యాన్ని చెప్తూ అదే విషయాన్ని చెప్తే అదే అర్థపునరుక్తే అవుతుంది లేదా వేరే శబ్దాలతో అదే అర్థాన్ని బోధించినా కూడా అర్థపునరుక్తి అవుతుంది సరే హరి ఓం తచ్చు ఓం సహనావతు సహనోనత్ సహ వీర్యం కరవాహై తేజస్వి నావీతమస్తు ం శి శాంతి శాంతి